పరిశుధ్ర ప్రేమల ప్రభా నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తో హళడియాజా పరిశుద్ర వర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వర్ణాలు ప్రభ జీవ గల దేవానీకి వందనాలు దేవాయచ ప్రభ మమ్మల దీవర కంటిపాప వలె ప్రభ దాచి కాపాడిన గొప్ప దేవానీకి వందనైనా దేవాయచ ప్రభ దిన దిన ప్రభాని యొక్క వాక్యంలో మేము ఎదగాల ప్రతి రోజు కూడా ప్రభా నీ వాక్యం భిన్నది అది మేము పాటించాలి విజితంగా కలిగి మేము నడుచుకునేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటండి ప్రతి వాక్యం కూడా ప్రభా మాకు జ్ఞాపకార్థంగా జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తాం ప్రభా ఏసుజ్యాన్ని కలి కళని వందనారు ప్రభా దేవాయసు ప్రభా ప్రతి వారిని యొక్క కృపలు భద్రపరచుకొని ప్రభా ఇంకెంతమంది అయితే రాలేదు ప్రభా వారిని అందరినీ రప్పించండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి మీరే ప్రభా వాక్యం చేత మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మహిమ పుందండి అయినా దేవ యేచూ ప్రభావ ప్రతి బడిని యొక్క భద్రపరచుకుని నీ యొక్క పనులు ప్రతి బిడెని వెళ్ళాక సాయపడమని ప్రార్థిస్తాం నీ యొక్క అక్కడికి ప్రతి బిడెని సిద్ధపరుచుకుని తండి అదే రీతిగా ప్రభావం ఆది అంతా మీరే తోడు నడిపిస్తారని ఏచుప్రెస్ నామంలో ప్రార్థిస్తుంది Soar about the fears and soar about the cheers, soar against the temptations too. Jesus is with you, he is the sheep, Jesus is loves you, all the need is from you, so like, Jesus. So, so, so like an eagle. Soar, soar high above the mountains. Soar above the fears. Soar above the tears. Soar against the dead. Jesus is with you. King you see. Jesus is loves you. All the need for you. Soar like an eagle. Soar in your life was Jesus. Hallelujah. Praise your brother. చిరకాల స్నేహితుడా నృదయా నన్నిహితుడా చిరకాల స్నేహితుడా నృదయా నన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువాస్తయ్యా చిరకాల స్నేహం ఇది నాయ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా హృదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయ నీ స్నేహం లోకానాలే నట్టి ఓ దివ్య స్నేహం నాయస్తు స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయ నీ స్నేహం లోకానలేనట్టి ఓ దివ్య స్నేహం యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నారుదయాన సన్నిహితుడా కష్టాలలో కన్న ఇలాలో నను మోయు నీ స్నేహం నను దైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నాయసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా ఏసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా ఏసు స్నేహం చిరకాల స్నేహితుడా నారుదయాన్న సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నారుదయాన్న సన్నిహితుడా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆస్తులువ స్నేహం నా స్తూ నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆశిలువ వస్నేహం నా ఏస్తూ నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా ఏస్తు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నృదయా సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నృదయా సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువాయ్యారకాల స్నేహం ఇది నాయ స్నేహం చిరకాల స్నేహం ఇది నాయస్నేహం చిరకాల స్నేహితుడా నృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా హృదయాన్న స్థన్నిహితుడాలు ప్రైజ్ లాడ పరిశుద్ధ్ర ప్రతర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువి ఎందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట విని భువి ఎందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత వరకు నాకు తోడై ఉండి ఇంత వరకు నాకు తోడై ఉండి ఎగినే జరువై ఉన్నావోయేసు ప్రభువా ఎగినే ప్రభువా నార క్షణ కర్తావు నీ వైతివి నార క్షణ కర్తావు నీ వైతివి ఉంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట విని భువియందు ఉంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి గాలి తుఫానులలో నుండి వచ్చి గాలి తుఫానులలో నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటు నానను దాచితివయ్యా నీరెక్కల చాటు నానను దాచితివయ్యా నీవే ఆశ్రాయ దుర్గం వైపీవి నీవే ఆశ్రాయ దుర్గం వైతివి పొంది తిని ప్రభువా నినుండి నుండి ప్రతి శ్రేష్టై వి నీ భువియందు పొందీ తిని నేను ప్రభువాని నుండి నీ భువియందు కష్ట దుఃఖంబూలు నాకు కలుగా కష్ట దుఃఖంబూలు నాకు కలుగా నను చేరా దీసి ఓదాచీతివే నను చేరా దీసి ఓదాచీతివే భయభీతి నిరాశలయం దూనా ప్రభువా భయభీతి నీరాశలయందు నా ప్రభువా బహుగా ధైర్యంబూ నా కొసగీతివి బహుగా ధైర్యంబూ నా కొసగీతివి పొందీతిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువియందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువియందు నా దేహమందు నా ముల్లో నుంచి నా దేహమందు నా ముల్లో నుంచి సాతానుని దూతాగా నలుగా కొట్టన్ సాతానుని దూతాగా నలుగా కొట్టను వ్యాధి బాధాలు బలహీనా తలందు వ్యాధి బాధాలు బలహీన నీ కృపను నాకు దయచేసి తీవి నీ కృపను నాకు దయచేసి తీవి పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టై విని భువియందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టై వి నీ ప్రేమ చేతాదన్యుడా నైతిని నీ ప్రేమ చేతాదన్యుడా నైతిని కృతజ్ఞ తాస్లు చెల్లించదను కృతజ్ఞ తాస్ చెల్లించదను కష్టా నా ప్రభువా కష్టా పారీక్షాలా ప్రభువా జయజీవీ తము నాకు నేర్పించి జయ జీవితము నాకు నేర్పించితివి పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టై వి నీ నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టై వి నీ భువియందు బ్రదర్ ప్రైజ్ లోడమ్ స్తోత్రం పరిశుధ్రమే మల రజానికి వందనాం ఈశ్వజానికి స్తోద్రం దేవ ఏసుకృష్ణజానికి వందనాలు ఇక్కడి నాములిద్దరం గురుంట మీరు ఉంటాను రజా దేవాన్ని నాం మేము కూడినాం దేవ దేవ మీరే మాకు తోడై ఉండి దినమంతం కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాం ఏశ రజానికి దేవా ముఖ్యంగా దేవ మహా కొరకులు భూమికి వచ్చిన దేవ దేవా మీరు రక్తాన్ని కాల్చినది వందని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాని దేవా కృష్ణజానికి వందనాలు వాక్యం ద్వారా మీరే మాతోని మాట్లాడి దేవాని ఒక పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి ఈ నామానికి మా ద్వారా మై మధ్యకు మీరు మాతని మాట్లాడి వాక్యంలో మేము నిండి చూడాల దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఈ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేమని యేసు కృష్ణ నడుచున్నాం తండ్రి ఆమె ఆదికాండము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము మొద ఐదో వచనంలో ఏమంటుండంటే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియువ చూచి ఇక్కడ దేవుడు అంటుండు నరుల చెడుతనము భూమి మీద గుప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు తలంపులోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యహోవత్ చూచిండట దేవుడు చూసిండట మొదటి వచనం ఏముందంటే నరుల కుమార్తెలు మరి ఇక్కడ నరుల కుమార్తెలు దేవుని కుమార్తెలు ఎక్కడుంటే ఎవరికి వచ్చిన వాళ్ళు జీవించిండ్రు అక్కడ పైన చూస్తే ఆరోగ్యంలో పైన చూస్తే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు జీవించిరు కాబట్టి ఇక్కడ అదే దేవుడు ఊహ ఎల్లప్పుడు కేవలము చెడ్డది వాళ్ళ తలంపులంతా ఎల్లప్పుడంటే ఎప్పుడు చెడ్డగానే ఉందంట అప్పుడు చెడ్డగా ఉంది ఆదికాండంలో చెడ్డగానే ఉంది ఆదామ ఉన్న కాలంలో చెడ్డగా ఉంది ఇప్పుడు కూడా చెడ్డగా ఉంది ఇప్పుడైతే ఇంకా భయంకరంగా చెడ్డగా ఉంది ఒక హృదయం కేవలం ఎట్లా ఉందంట భయంకరంగా వారు చెడిపోయి ఉన్నారు ఈనాడు చెడిపోయి ఉన్నారు ప్రజలు భయంకరమైన పాపంలో ఉన్నారు వాళ్ళుగా లోకం ముందేమో కానీ దేవుడు పిల్లలు కూడా భయంకరమైన పాపంలో ఉన్నారు ఎప్పుడు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యహోవో చూచిందట దేవుడు చూసి ఏం చేసిందంట తాను భూమి మీద నరులను చేసినందుకు ఎగోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునేనంట దేవుడు భూమి మీద నరులను చేసినందుకు ఎగోవా సంతాపము తన హృదయంలో నొచ్చుకుని నొచ్చుకుంటున్నట దేవుడు కాబట్టి తెలివని ప్రజలు పాపం చేసి దేవుడు క్షమిస్తాడేమో దేవుని పిల్లలు దేవుణ్ణి తెలుసుకొని పాపం చేస్తే దేవుడికి ఇంకెంత బాధ కలుగుతుంది చాలా బాధ కలుగుతా ఉంటది కాబట్టి దేవుడు సంతాపం ఎందుకు చేసిన భూమి మీద అని దేవుడు సంతాపం నొందినట కాబట్టి ఈరోజు మనము దేవు మనం మన లోపల ఏదైనా మన తలంపుల ద్వారానే కానీ మనకు చూపుల ద్వారానే కానీ మన నడకల ద్వారానే కానీ మన నోటి ద్వారానే కానీ ఏదైనా పాపం చేసినామా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం పాపం ఉన్న మనము ఆ రాజ్యాన్ని స్వసంతరించుకుని కాబట్టి ఇక్కడ అంటే ఉండు కొంచెం పాపం కూడా మన ఉండొద్దు కంటి ద్వారానే కానీ మరి చూడు ఒకరికి ఒకరి పైకి వస్తుంటే ఈనాడు ప్రజలు ఎట్టుంటారు ఒకరు పైకి వస్తుందంటే ఆ దేవుడు వల్లనే కలుగుతుంది ఇప్పుడు వాళ్ళకి ఏదైనా దేవుడు సహాయం చేస్తాడు మనం అనుకోవాలి అప్పుడు ఏమనుకోవాలంటే ఎస్ ప్రభావ ఇలాకి ఇది ఇచ్చినావు కదా నీకు వందనాలు మనం చెల్లించాలి వాళ్ళ మనము వందనాలు చెల్లించాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు వందనాలు మనము ఎప్పుడైతే చెల్లిస్తామో అప్పుడు దేవుడు మనని మన హృదయాన్ని చూస్తా ఉంటాడు కాబట్టి అలాంటి మనసు మనుషులకి లేకుండా పోయింది కాబట్టి దేవుడు సంతాపం నొంది తన హృదయం నొచ్చుకుండంట అప్పుడు యహోవ నేను సృజించిన నరులను నరులను నరులను నరులతో పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఇలా అయినగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానను అయితే నోహావు యహోవ దృష్టి అందు రూప పొందినవాడాయను అయితే నోహావు కూడా ఏం చేసినట్ట దేవుడి ఎందు కృప పొందినవాడా అయినట దేవుడి అందే కృప పొందినవాడ అయినట ఎవరు నోహావు దేవుని ఎందు కృప పొందినవాడు లాగా ఆ కాలంలో దేవుని ఎందు కృప పొందిండు కాబట్టి దేవుడు మరకం ఎనిమిది మందిని తన ముగ్గురు కొడుకులని కూడళ్ళని తన భార్య భర్తలు మందిని ఆ ఓడలో దేవుడు వాళ్ళని కాపాడుకుంటా వచ్చిండు కాబట్టి కృప ఉంది కాబట్టి వాళ్ళని కాపాడండి కృప కానీ వాళ్ళు పూడగొట్టుకున్నారు కాబట్టి ఈ నోహావునే దేవుడు నోహావు కుటుంబాన్ని ఎందుకు కాపాడండు ఆయన దేవుడి మాటకి విన్నడు. దేవుడు మాటకి లోబాడి మరి నోహావు ఏం చేసిండు ఒక ఓడని చేసిండు ఓడని చేసుకున్నాడు నోహావు ఓడని చేసినప్పుడు చెప్పినాడు ప్రజలకి ఏం చెప్పిండు ఏం చెప్పిండంటే ఆ ప్రజలకి ఏం చెప్పిండు దేవుడు మరి ఇట్లా నాశనం చేస్తాడు మీరు మారండి అని చెప్పినా కూడా మనుషులు వినలేకపోయిండ్రు ఆయన ఓడా కాడుతుంటే కూడా ఆయనని ఒక పిచ్చివాళ్ళలాగా అనుకున్నారు కానీ అక్క జలం వచ్చింది ఆ జలం వచ్చి ఏం చేసింది మొత్తం ముంచి కాబట్టి ఎంత మంది చనిపోయి చాలా మంది పాపంతో చనిపోయినారు కాబట్టి ఈ యొక్క కుటుంబానే దేవుడు కాపాడండు ఎందుకు కాపాడండి అంటే ఆయన ఏడల ఏముందంట కృప పొందినవాడాయను దేవుడి దృష్టి అందు నోహో ఎట్లుండంట కృప పొందినవాడాయను ఈనాడు మనం ఇట్లున్నామంటే దేవుడి కృపనే ఈ రోజు మనము ఇట్లా ఉన్నామంటే ఆయన కృపనే చాలా మంది ఎన్నో కరోనా టైంలో ఎంతోమంది చనిపోయినారు ఇప్పుడు మరి ఇంకో కొత్త వ్యాధి వచ్చింది మరి ఇప్పుడు గుండెపోటుతో చనిపోతా ఉన్నారు ఈ రోజు మనం కాపాడబడుతున్నామంటే దేవుడి కృపనే మన ఎడ దేవుడు కృప ఉందా లేదా ఉంది కాబట్టి మనము ఈ విధంగా ఉన్నాము ఈ విధంగా ఉండి మనము కూడుకొని దేవుని శృతిస్తున్నాము దేవుని మాటలు మనము ప్రతి ఒక్కరితోని దేవుడు ప్రతి ఒక్కరితో రోజు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన ఒక మాటలు వింటున్నాం అంటే ఆయన కృప ఆయన కృప మనం ముందు ఉన్నాం కాబట్టే ఈ రోజు మనము ఈ స్థితిలో మనము ఉన్నాం దేవుడు మనకు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదేమో కానీ ఆయన కృపలో మనకు ఆరోగ్యం ఇచ్చిండు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు మనం మంచి ఆరోగ్యం ఇచ్చిండు మనం పనికి దేవుడు మనకు తోడైంటుండు ప్రతి విధాలలో తోడై ఉంటుండు కానీ మనము ఆయనలో గడపలేకపోతా ఉన్నాం ఆయన కృప మనకు ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేస్తున్నామంట అన్ని ఇచ్చిండు ఈ రోజు నీకు ఆరోగ్యం ఇచ్చిందంటే చాలా చాలా మంది ఏం చేశారు నేను కష్టపడే జీతం నేను కష్టపడినా కాబట్టి నాకు జీతం వచ్చిందని అనుకుంటాం కానీ మనకు ఆరోగ్యం ఎవరిస్తున్నారు ఆ యొక్క ఈశ్వరపై మనకు దేవుడే మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం ఇస్తున్నామంట ఆరోగ్యం ఇచ్చి మనల్ని మనల్ని పొద్దుని రాత్రి అంతా మనల్ని కా మన సారీ బ్రదర్ ఫోన్ వచ్చింది అయితే ఇక్కడ అంటా ఉన్నాడు ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు అంటుండు మనల్ని కాపాడుతా ఉన్నాడు రాత్రి అంతా పొద్దంతా మనని కాపాడుతా ఉన్నాడు దేవుడు సహాయము చేస్తా ఉన్నాడు కేవలం మనకి మంచి ఆరోగ్యం ఇచ్చినట్టే ఆయనకు కృపనే మనకు కృప ఉందా లేదా దేవుడు కృప మనకు ఉంది కాబట్టే మనము సజీవ లెక్కలు ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం దేవుని శుతిస్తా ఉన్నాం ఎంతో మంది చనిపోతా ఉన్నారు కానీ మనం దేవుడు కాపాడుతుండు కాబట్టి ఇక్కడ మరి నోహవుకి కృప పొందిండు ఆయన దృష్టి యహోవ దృష్టి కృప పొందినవాడు ఆయన మనం కూడా దేవుడు ఎందుకు కృప పొందిన పొందిన వాళ్ళం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాం మన లోపల ఏమి మంచితనము లేదు మన లోపల ఏమీ మంచితనము లేదు కాబట్టి మనం ఏం చేయాలండా దినదినం మనం నూతనంగా కావాలి చూడక్కడ మనం మోస చూస్తే ఆయన మాట్లాడమన్న దాంతో కొట్టింది కాబట్టినే ఆ కారణానికి పాలు తినలు ప్రవహించే కారణానికే మరి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి మనం దిన పరిశుద్ధంగా ఉండాలి మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటా ఉండాలి దినదినం మనం కాపాడుకుంటా ఉండాలి ముందుకు వెళ్తా ఉండాలి అట్లా వెళ్తేనే దేవుడు మనకి తోడై ఉంటాడు చూడినాడు ఈనాడు దేవుడు గురించి మాట్లాడుతున్నా ఈ లోకము అంటే వాళ్ళు ధర్మశాస్త్రం వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళ లోపల లేరు కాబట్టి వాళ్ళంత భయంకర లేరు కాబట్టి వాళ్ళని దేవుడు క్షమించడచ్చు కానీ మనం తెలిసి కూడా పాపం చేస్తే దేవుడు క్షమించలేడు కాబట్టి ఎన్నిసార్లు క్షమించ దేవుడు లేపుతాడు మనల్ని మనం అనుకుంటాం కానీ దేవుడు మనల్ని క్షమిస్తా ఉన్నాడు కాబట్టి మనం పాపం చేయడానికి వీలు లేదు మళ్ళీ అనుకుంటాం ఏం చేస్తాము మనం కొన్ని విషయాలు మనం మర్చిపోతాం కొందరం ఏం చేస్తాం ఇక్కడి అక్కడ మనం మాట్లాడుకుంటాం తప్పు అట్లా మాట్లాడలేము ఇంకోటి ఏంది ఒకరు పైకి వస్తుందంటే దేవుడు అలకిస్తుంది కాబట్టి దేవాన్ని వందనాలని మనం చెల్లించాలి వాళ్ళ విషయంలో ప్రతిదీ మనం అట్లా అనుకుంటూ దేవుడు మనల్ని చూసి మనం కూడా దేవుడు మన జీవితాలలో కూడా కార్యాలు చేశాడు కాబట్టి అహ నోవా ఎట్లుండంట ఏహో దృష్టికి రూప పొందిన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన కృపలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ముందుకు వస్తా ఉన్నాడు ఇర్మియా ఇర్మియా పదిహేడవ అధ్యాయం ఇర్మియా పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం లేమంటుందంటే యహోవ ఇలాగు సెలివిచుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరలను తనకు ఆధారముగా చేసుకుని తన హృదయంను యహోవ మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు ఏమంటుండే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ మాట్లాడుతుడు దేవుడు ఏం చేస్తుంటా దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు ఏమంటుండంటే నరులను ఆశ్రయించి శరీరను తనకు ఆధారం చేసుకోనొచ్చు ఏం నరులను ఆశ్రయిస్తుంట శరీరాలను తనకు ఆధారంగా చేసుకోనొచ్చు ఏ బాధలు వచ్చినా కష్టం వచ్చినా మనం ఏమేసాం ఒక మనిషికి చెప్తే మనము అయ్యే మన బాధ పోతుంది అనుకుంటాం కానీ మనం ఎవరికి చెప్పాలంట దేవుడికి కాబట్టి ఇక్కడ దేవుడు అంటుండు నరులను ఆశ్రయిస్తుంట శరీరాలను తనకు ఆధారం చేసుకోనొచ్చు తన హృదయంను యువో మీద నుండి తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు మనం ఏదో ఎన్నో ముచ్చట్ల పడిపోతాం ఎంతో సమయం మనం వేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వేస్ట్ చేస్తూ ఉంటాం కనీసం దేవుడి ద్వారా మనం రోజు ఒక గంటలన్నా సమయము గడుపుతున్నామా అని చూసుకోవాలి మూడు గంటలన్నా మనం గడుపుతున్నామా పోనీ ఒక గంటలన్నా మనం చేస్తున్నామా దేవుడి ద్వారా మనము చూడాలి ఎంతో సమయం వేస్ట్ చేస్తూ ఉంటాం ఒక ధర ఒక మనిషినితో మాట్లాడినామంటే ఒక గంట టైం వేస్ట్ అవుతుంది ఇంకా ఇంకో మనిషితో మాట్లాడితే ఇంకో గంట టైం వేసేది అట్లా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ అంటూ ఆ ఉన్నాడు ఏమంటుందంటే మనం ఆధారం చేసుకోవద్దంట శరీరాలను మనము ఆధారము చేసుకో చేసుకోవద్దంట కూడా మనము ఆశ్రయించొద్దంట ఏ సమస్య ఉన్నా ఏ బాధలున్నా ఏ కష్టం ఉన్నా ఫస్ట్ ఎవరికి చెప్పాలంట దేవుడి ధర కూర్చొని చెప్పాలి ఏసుప్రభా ఈ కష్టం ఉంది ఒక బాధ ఉంది ఈ రోజు మేము పని చేయాలంటే మీరు మాకు తోడై మీరు మాకు తోడై ఉండండి అని మనం దేవుణ్ణి అడుగుతే ఆ యొక్క పనికి దేవుడు విజయ అని ఇస్తాడు దేవుడు విజయాన్ని ఇస్తాడు దేవుడు మరి సహాయము చేశాడు కాబట్టి ఆ యొక్క హృదయంని తొలగించుకు మీద నుండి తొలగించుకున్నాడు హృదయం అంట మీద నుండి ఎవరైతే తొలగి తొలగించుకుంటారో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారని ఇక్కడ అంటా ఉండి ఇంకేమంటుంటే వాడు ఎడారులో ఎడారులోని అరుహ ఋషము ఉండును మేలు వచ్చినప్పుడు అది వారికి వానికి కనబడదు ఎట్లుండ వాడు ఎడారిలోని అరుహ రుషం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు ఎందుకు కనబడుతుంది అని ఆయన కనబడలేదు ఎందుకు అంటే మనుషులని ఆశ్రయించి నరులని శరీరని తనకు ఆధారం చేసుకుండు కాబట్టి అతనికి ఏమి కనబడదు మేలు వచ్చినప్పుడు ఏది అది కనబడదు ఎందుకంటే ఆ మనుషుల మీద ఆధారపడి శరీరని ఆయన ఆధారం చేసుకుంటు కాబట్టి ఆయన అతనికి ఏమి కనబడదు కాబట్టి మనం ఎట్లుంటున్నాము మనుషుల మీద ఆధారపడుతున్నామా మరి దేవుడు మీద ఆధారపడుతున్నాం మనం మనం చూసుకోవాలన్నమాట దేవుడి మీద ఆధారపడితే ఆ పని దేవుడు సక్సెస్ చేస్తాడు ముందుకు మనని నడిపిస్తాడు కాబట్టి అట్లాంటి మనుషుడికి ఎట్లుందంట మేలు వచ్చినప్పుడు అతనికి కనిపించదు ఎందుకంటే ఆ మనిషిని ఆయన ఆశ్రయిస్తుంది కాబట్టి దేవుడి దగ్గర మా దేవుడిని అడుగుతాడు కాబట్టి ఆ మేలు వచ్చినప్పుడు అతనికి కనిపిస్తులేదని ఇక్కడ అంటే ఆ ఇంకేమంటుందంటే వానికి కనబడదు వాడు అడవిలోని కాలిన నెలయందును నిజనమైన చవిటి భూమి నివసించును ఒక సారం లేని భూమి అందు అతడు నివసిస్తుంట ఏ మనుషుడు ఆ యొక్క మనిషిని ఆశ్రయించిన వాళ్ళకి ఇట్లా ఉంటుందని దేవుడు ఇక్కడ అంటాం ఇంకేమంటున్నా అంటే యుహోవాన్ని నమ్ముకునేవాడు ధన్యుడు మనం ఎవరిని నమ్ముకున్నాం ఏసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి మనము ఎట్లాంటి వాళ్ళ ఎట్లున్నామంట మనము ఉన్నాం మన లోపల ఏసుప్రభు ఉన్నాడు లోకం లోకంలో ఉన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మనము చాలా ధన్యత ఎంతో మందికి కోట్లు ఉంటాయి ఎన్నో ఆస్తులు అన్ని ఉంటాయి కానీ మనలో ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఆ యొక్క ఐశ్వర్యవంతుడు మన లోపల ఉన్నాడు కాబట్టి మనం ఇట్లా చాలా ధన్యత గల మన ధన్యత ఎదుటి వారికి చూపించాలంటే మన లోపల ఎవరు ఉండాలి ఆ యొక్క మన లోపల ఉండాలంటే మనం ఏం చేయాలంట ఆ ఏసుప్రభుని మనము ధరించుకోవాలి ఆ యొక్క ఏసుప్రభుని ఎట్లా ధరించుకుంటామంట మనము వాక్య మనము ధరించుకుంటాం ఒక వాక్య రీతిగా దేవుడు పరిశుధాత్మ పొందుకొని మనం ఒక వాక్య రీతిగా ఆయనలో ఆయన దగ్గర కూర్చొని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ యొక్క వాక్యం మన లోపల ఉంటే ఏం చేసాడంట మనల్ని ఎదుటివారు మనల్ని చూసి వీళ్ళ లోపల ఏసు ఉన్నాడని వాళ్ళు గురితెరగాలంటే మన లోపల యేసు ఉండాలి ఒక వాక్యమే దేవుడు కాబట్టి ఒక వాక్యాన్ని మన హృదయంలో రాసుకోవాలంట మన హృదయాలను మనం భద్రపరచుకోవాలంట ఇక్కడ అని దేవుడు ఇక్కడ అంటా ఉహోవాన్ని నమ్ముకున్న ధన్యుడు యుహోవానికి ఆశ్రయంగా ఉండును దేవుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నాం కాబట్టి మనం ధన్యత గలవారంగా ఉంటామంట యుహోవానే మనకు ఆశ్రయంగా ఉంటాడంట దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి ప్రతి దాంట్లో దేవుడు ఆశ్రయంగా నడిపిస్తా ఉంటాడు మిమ్మున్న రెండు అంశాల కోసం ప్రార్థన చేసినాము ఆ అంశాలకి దేవుడు ఈ రోజు చేసినాము రేపే విజయము ఇచ్చిండు రేపే విజయని ఇచ్చిండు దేవుడు ప్రార్థన ఒక్కరు వింటాడు ఇద్దరు వింటాడు ముగ్గురు చేసిన దేవుడు వింటాడు నలుగురు చేసిన దేవుడు వింటాడు కాబట్టి ఆయన ప్రార్థన మనం ఎట్లా చేయాలంట యథార్థంగా చేయాలి అందరికీ వింటున్నాడు మీరు చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటా ఉన్నాడు మన ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటుండు ఎవరిని ఆశ్రయిస్తున్నామంట మనము ఏశ్వబుని ఆశ్రయంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ దేవుడే ఆశ్రయంగా కాబట్టి మనకు సహాయము చేస్తా ఉంటుండు ఇంకేమంటుండే వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు నుండును ఎట్టుండ వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు ఉంటాడు ఆ చెట్టు నీల పక్క నీల పక్కకు చెట్టు ఉంటే ఎట్లుంటుంది పచ్చగానే ఉంటుంది కాబట్టి మన లోపల వాక్యం ఉంటే మనం ఎప్పుడు ఏ సమ ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా ఏ ఇబ్బందులు ఏ రోగం వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ కష్టం వచ్చినా మనము భయపడలేమంట ఎందుకంటే ఆ వాక్యం మన ఉంది ఒక వాక్యం మన ఉంది కాబట్టి మనము భయపడలేమంట అది ఎట్లుంటుందంట నాటబడిన చెట్టు వల్ల నుండును అది కాలు వల్ల దాన్ని వెళ్ళి తన్నున్నను వేట కలిగినను దానికి భయపడదు ఏమి భయపడదంట అది నీరు వెలింపోయినా దాని సారం అయితే పచ్చంగానే ఉంటది కాబట్టి అది భయపడదంట ఒక చెట్టు భయపడదంట కాబట్టి ఏసు ప్రాబ్ నీ ఉన్నప్పుడు నీకు భయము రాదు భయం ఎప్పుడు వస్తుంది అంటే ఏసు ప్రాబ్లం మనకు భయం వస్తుంది ఏసు ప్రాబ్లం అయిపోతేనే టెన్షన్ వస్తుంది కొంతసారి ఏసు ప్రాబ్లం ఉంటాడు కానీ మనం పక్క ఆ సమస్యని చూస్తాం ఏసు ప్రాబ్ మన దగ్గర ఉంటాడు మనం ఏమి ఇస్తాం ఒక సమస్యని ఒక బాధని మనం చూస్తూ ఉంటాం అది నాకు ఈ బాధ కలిగిందని బాధనే చూస్తుంటాం ఆ బాధను చూసేటానికి మనం సైతాన్ని ఎక్కడ కొడుతుందంటే ఒక బాధను బాధ పెట్టి ఆ బాధ వైపునే చూపిస్తుంది మనం మేము గ్రహించలేక మనం ఏం ఒక బాధ ఉంది కాబట్టి దాన్ని గ్రహించలేక దాని వైపే చూస్తున్నాం కానీ దీని వైపు మనము చూస్తలే కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు అది భయపడదంట అది చెట్టు భయపడదంట దాన్ని ఏమంటుండడు చెట్టు వల్లనే ఉండును అది కాల వల్ల ఎవరను దాన్ని తన్నును వెట దానికి భయపడదు వెట దానికి భయపడదు దాన్ని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరంలో కాపు మనదు వర్షం లేని సంవత్సరం కాపు మానదంట దాని పంట అది పండిస్తా ఉంటుందంట సరే కాబట్టి అది పండిస్తుంటుంది దాని దాని ఆకు పచ్చగా ఉంటది కాబట్టి ఏది ఏం కాపు మానదంట దాని పని అది చేస్తూ ఉంటుంది దాని ఫలం ఇచ్చుకుంటూ పోతా ఉంటది కాబట్టి ఈ రోజు మనం ఈశ్వరం నమ్మినాము ఎంతమందికి మనం దేవుని సువార్త ప్రకటిస్తున్నాము ఎంతమందికి దేవుడు రక్షణలో నడిపిస్తున్నాం మనం కొన్ని రోజుల క్రితం వాక్యం వింటున్నాం అగ్ని లాగా మనం వింటున్నాం అగ్ని అని వింటున్నాము ఆ అగ్ని మనం మనం చూసి వేరే వాళ్ళు అట్లా అగ్ని లాగా మనము ఉండాలి చూడు మనిషి మనం కూడా మనం విన్నాం భర్త రక్షణ పొంది పరలోకం నుండి భార్య మరి నరకం నుండి ఎంత భయంకరం అక్కడ కూడా మనకి బాధనే కాబట్టి మన తో తోబుడులే మన చుట్టాలే కానీ మన బంధువులే కానీ మన స్నేహితులే కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళే మన లోకమే కానీ భయంకరమైన ఉన్నారు కాబట్టి వాళ్ళంతా రక్షణ పొందాలంటే మనం ఏంచాలంట వాళ్ళకి మనం స్వార్థ ప్రకటించాలి కాబట్టి ప్రకటిస్తుందంట ఎట్లుందంట కాపు మానదంట కాబట్టి మనం కూడా అట్లా ఉండాలి ఇంకేమంటుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఇప్పుడు మనం అక్కడ ఏం చూసినాము మనుషుల హృదయం అంతా చెడ్డదని చూసిన మాది కాండంలో ఇక్కడ ఏమంటుండు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలదంట మోసకరమైనదంటే అది ఘోరమైన వ్యాధి గలది వ్యాధి అందుకంటారు మనుషులంటారు ఈ హృదయాన్ని కొన్ని వ్యాధి తీసేసుకుంటారు మన హృదయానికి ఏం వ్యాధి ఉంటుంది మన హృదయం మన వ్యాధి ఉంటుంది ఎప్పుడు బాధలు ఎప్పుడు కష్టాలు ఎప్పుడు రోగం ఎప్పుడు రోగం అంటే శరీరానికి కానీ హృదయానికి వ్యాధి ఉంటుందంట కాబట్టి హృదయంకి ఏముంటుంది కష్టాలు రోగాలు పా పాపం చేసాం అన్ని హృదయంకే హృదయం నుంచే హృదయం ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి హృదయంలోకి తీసివేసుకోవాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి దేవుణ్ణి మనము ఆశ్రయించాలి శరీరం పాపం చేపిస్తుంటే హృదయం మాత్రం వద్దంటది కానీ ఇక్కడ ఏమంటు మనం ఇక్కడ అంటు బహు అది ఘోరమైన వ్యాధి హృదయం అన్నిటికంటే మోసకరం అది ఘోరమైన వ్యాధి ఇక్కడ అంటా దాని నుంచి మన హృదయంలోకించి ప్రతిదీ మనం తీసివేసుకోవాలంట దాని గ్రహింపగల అది వ్యాధి గలది కాబట్టి దాన్ని గ్రహింపగల వాడేవాడు మనం మనలో మనం గ్రహించుకొని మనం ముందుకు నడవాలి ఏసుప్రభాయ్ దీని నుంచి మనం మేము పొందాలి అంటే ఎవరు మన వల్ల కాదు కాబట్టి దిన మనం వాక్యం పరిశుద్ధంగా మనము జీవించాలి మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనకు వాక్యం చాలా అవసరం వాక్యం అనే ఉదక స్థానం మనం స్నానం చేయడం మనం మన లోపల వాక్యమే మనల్ని అట్లా శుభ్రంగా మనం చేస్తుంది పరిశుద్ధంగా మనల్ని చేస్తుంది కాబట్టి ఒక వాక్యమే చెప్తా ఉంటుంటది నువ్వు ఇట్లా ఇట్లా చేస్తున్నావు అని వాక్యం మనల్ని ఉంటది కాబట్టి వాక్యం మనకు చాలా అవసరం టైం ఉంటే మనం వాక్యం ధ్యానిస్తూనే ఉండాలి టైం ఉంటే ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి దేవుడు పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి వాక్యాన్ని కూడా మనము ధ్యానిస్తా ఉండాలి ఇంకేమంటుండంటే ఇక్కడ అంటుండు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయటకు యహోవా అను నేను హృదయము పరిశోధించు వాడను ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియ ఫలమును ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు క్రియ మన క్రియ ఎట్లుంటది మనము చూసుకోవాలి ఆ క్రియ చెప్పున దేవుడు ప్రతిఫలము చేయును ఎహోవాను నేను హృదయమును పరిశోధించు వాడను హృదయాన్ని పరిశోధిస్తుంట అంతర్ద్రయములను పరిశోధించు పరిశీించు నేనే పరిశోధించడా పరీక్షించేవాడు కూడా ఆయనే కాబట్టి ఆయనే పరీక్షస్తుడు ఆయన పరిశోధిస్తుడు కాబట్టి మనం ఎట్లుండ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మాట్లాడడం అని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరు ఏదైనా మాట్లాడుతుండే అక్కడ పక్క జరిగిపోవాలి మంచిగా మాట్లాడితే వినాలి చెప్పాలి వాళ్ళకి దేవుడి కోసం చెప్పాలి వింటే మంచిది మనం చెప్పే బాధ్యత మనము చెప్పాలి ఇక్కడ అంటుండు పరిశోధిస్తాడా పరీక్షించేవాడు ఆయనే ఇంకేమంటు న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే నున్నాడు ఏమంటున్న న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగించు పొదుగు కౌజు పెట్టేవలనున్నాడు సగం ప్రాయంలోనే వాడు దానిని విడవలసి వచ్చును అట్టి వాడు కడపట వాటిని విడిచిచు అవివేకంగా కనబడను అట్లాంటి వాడు ఎట్లుండటంటే ఉంటాడు ఆ కౌజు పిట్ట పొదిగించే గుడ్లు లాగా అది పొదిగించలేక ఉంటుంది కాబట్టి అట్లా ఉంటారు కాబట్టి మీరు అట్లా ఉండడానికి వీలు లేదు కాబట్టి అవివేకగా ఉండడానికి వీలు లేదని ఇక్కడ అంటా ఉండు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇర్మియా ఇది రాస్తా ఉండు ఇర్మియా ఈ యొక్క గ్రంథం ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు అక్కడ చూస్తున్నాము మన నరులు చెడుతనంలో ఉందని అక్కడ చూస్తున్నాము ఇక్కడ హృదయం మోసకరమైన బాహుఘోరమైన వ్యాధి గలది కాబట్టి మనం ఎట్లుంటున్నాము మనం ప్రతిరోజు మనం ఎట్లుంటున్నాం మనము చూసుకోవాలి మనం ముందుకు నడవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నారు ఇంకేమంటుండే ఏషయ యాభై ఐదు ఎనిమిదో వచనంలో ఏమంటుందంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రువలు నా త్రువల వంటివి కావు ఇదే యహో వాక్కు ఇక్కడ దేవుడు అంటున్న నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రవల వంటివిగావు ఇదే యహో వాకు మన తలంపుల వంటి మన తలంపులతోనే మనం ఎన్నో పనులు చేస్తా ఉంటాం కాబట్టి ఆ పనులకి రాదు కాబట్టి ప్రతిదీ ఆయన తలంపులకు ఆయన త్రోవలకు మనము చోటు ఇవ్వాలని ఇక్కడ అంటున్నాడు ఇంకేమంటుండు ఆకాశంలు భూమికి పైన ఎంతెత్తుగా ఉన్నవో మీ మార్గంల నా మార్గంలో మీ తలంపుల నా తలంపులు అంతెత్తుగా ఉన్నవి భూమి ఆకాశంలు ఆయన చేసింది కాబట్టి ఆయన తలంపులు అంట మన ఎడల భూమి ఆకాశం ఎంత ఇంతంగా ఉందో మన ఎడల ఆయన తలంపులు అంత అధికంగా ఉన్నాయని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండు పదవచరంలో వర్షంను హిమంను ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మర్లక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిరించి వర్దిలినట్లు చేయును అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును అంటుడు వర్షము ఈమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మర్లక వర్షం వస్తుంది వచ్చి ఏమేస్తుంది భూమిని తడిపి పోత తడిపి పోత ఏం చేయమొస్తుంది పంట వస్తుంది విత్తనం ఉంటే ఆ విత్తనం భూమి లోపలకి అది పంట పండుతూ కాబట్టి ఇక్కడ అంటూ తడిపి విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారం కలుగుటగా అది చిగిరించి వర్దిల్లా చేయను కాబట్టి విత్తనం అంటే వాక్యమే కాబట్టి ఒక వాక్యం మనకి చాలా అవసరం కాబట్టి ఒక వాక్యం ఏం ఒక విత్తనం ఏం జనట మళ్ళీ పెద్ద మనము ఇతరులకి మనం విత్తనము వేయాలి వాక్యం అనే విత్తనం ఎప్పుడైతే మనం వేస్తామో అది ఎట్లుంటుందంటే భుజించి వానికి ఆహారము అది చీరించి వర్దిల్లినట్లు చేయును అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును దేవుని నోటి నుండి వచ్చిన వచనం కూడా అట్లనే ఉంటుందని ఇక్కడ మాట్లాడుతూ ఉండు ఇంకేమంటారు నిష్ఫలంగా నా ఇద్దరుకు మలక అది నాకు అనుకూలమైన దాన్నే నెరవేర్చును అది చే దాని పని అది చేస్తుందంట కాబట్టి చేసి ఏం అది నా అనుకూలమైన దాన్ని నెరవేర్చును చేస్తుందంట కాబట్టి మనం కూడా ఆ వాక్యం ఎదుటి వాళ్ళకి మనము పంచితే ఒక వాక్యం పంచితే మనం ఎట్లు ఎట్లుంటుందంట మనకు కూడా ఒక విత్తనం వేసినంట ఆ విత్తనం అంటే వేస్తే ఒక మనిషి లోపల ఒక ఊర్లోనే వేసిన ఒక మనిషి లోపల వేసినా ఏం చేసినా విత్తనం వేసినంట ఒక విత్తనం ఏమవుతుందంట ఫలిస్తుందంట ఒక వాక్యం అనేవి ఉన్నాము వేయాలంట వేస్తే ఒక మనిషి రక్షణ పొందుతుంటాడు కాబట్టి ఇక్కడ అంటుండు అది అనుకూలమైన దాన్ని నెరవేర్చను నేను పంపిన కార్యము సఫలము చేయను మీరు సంతోషంగా బయలు వెల్లుదురు సమాధానం పొంది తోడుకొని పోబాడుదురు ఏమంటుడు మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు సమాధానం పొంది తోడుకొని పోబాడుదురు అని ఇక్కడ అంటా దాని పని అది చేస్తుంది కాబట్టి ఇక్కడ అంటా మా తలంపులు నీ కావని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటుండు కాబట్టి మన తల్లంపులు ఎప్పుడు మనం మర్చిపోవాలి మన మన త్రువ్వలు మన తలంపులు మన ఆలోచనలు ఎప్పుడు మనం వదిలే మనము వదిలేసి ఆయన తలంపులకు ఆయనకే చోటు ఇస్తుందంటే ఆయన మనల్ని ముందు నడిపిస్తా ఉంటాడు ఇక్కడ అదే అంటా కాబట్టి ఇంకోటి అంటు కీర్తనలు అంటున్నాడు నూట మూడు కీర్తన పదకొండవ వచనంలో ఏమంటున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది దేవుడు ఎందు భయభక్తులు గల వారి ఎడలంట ఆయన కృప అంత అధికంగా ఉంది ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు దూరం దూరపరిచి ఉన్నాడు పడమ్మటికి తూర్పు ఎంత దూరంగా దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరంగా దూరపరిచి ఉన్నాడు మన అతిక్రమంలో దేవుడు దూరపరిచి ఉన్నాడు ఆయన శిలోనే మన శిలోనే శిలోల రక్తం కార్చి ఆ రక్తం ధర కొన్నాడు కాబట్టి ఆ రక్తం మన పాపాలని కడిగి కాబట్టి మనం పాపం చేయడానికి వీలు లేదు మనం పాపం చేయడానికి వీలు లేదు కాబట్టి మనం ఏం చేయడా దేవుడు ఒక గురించి మనం రోజు జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు ఒక భూమికి వచ్చి మన కష్టాలు మన రోగాలు మన నరక శిక్షణ శిలవలో భరించి కాబట్టి ఆయన రక్తం ధర మన పాపాలు అడగబడినాయి కాబట్టి మనం మన పాపాలన్నీ దేవుడు క్షమించిండు కాబట్టి మనం క్షమించిండని మనం పాపం చేయడానికి వీడు లేదు మనం దిన దిన కావాలి ఆయన రాగడ వరకు మనం పరిశుద్ధంగా కావాలి అనేకులకు దేవుడి గురించి చెప్పాలి మనం సిద్ధపడాలి అనేకులను కూడా మనము పరిచి ముందుకు మనము వెళ్ళాలి ఇంకేమంటుండు తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు ఏవో తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి తండ్రి తన కుమారి ఎడల పడినట్లు ఏవో తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి కాబట్టి ఆ దేవుడు మన ఎడల జాలి పడాలంటే మనం ఏం జనట భయభక్తులు కలిగి ఉండాలి కొందరికేమో భయం ఉంటది కానీ భక్తి ఉండదు ప్రార్థన ఉండదు భక్తి ఉంటేనేమో భయం ఉండదు కాబట్టి ఏమంటారు దేవుడు అంది రెండు కలిగి ఉండాలంట భయము భక్తులు కలిగి ఉంటుందంట దేవుడు మన ఎడలా జాలి పడతానంట మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మట్టివారం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏమంటారు మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నదని ఇక్కడ దావేదు మరి ఇక్కడ రాస్తా ఉన్నాడు మనము మట్టివారం ఇక్కడ అంటా ఉన్నాడు దావేది కీర్తన అంటున్నాడు మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మట్టి వారం అని ఆయన జ్ఞాపకము చేసుకుని చిన్నాడు దేవుడు మనని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటుండడు కాబట్టి మనం ఎట్లుండాలంటే పరిశుద్ధంగా జీవించాలి ముందుకు వెళ్ళాలి కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు విజయాన్ని ఇస్తాడు ఇంకేమంటు నరిన్ ఆయువు గడ్డి ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను ఏమంటు నరిన్ ఆయువు గడ్డి ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను పువ్వు పూస్తుంది అది మళ్ళీ అది వాడిపోతుంది కాబట్టి ఇక్కడ అంటుండు ఏమంటుండు అట్లాంటి నరులం కాబట్టి దేవుడు దేవుడు మనకి అట్లా ఉన్నా కూడా దేవుడు మనని కాపాడుతానే అంటుండు కాబట్టి ఈ నరులమైనా మనం ఎట్లుండాలంట జాగ్రత్తగా మనం జీవించాలి ఇంకేమంటు దాని మీద గాలి నీచగాది లేకపోవును ఆ మీదట దాని ఆ మీదట దాని చోటు దాని నెరగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించు అనుసరించి నడుచుకుని వారి మీద యహోవయంత్ భయభక్తులు వారి మీద ఆయన కృప యుగ నిలచును తన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృపా యుగ యుగములు నిలుస్తుందని ఆయన నీతి వారికి పిల్ల పిల్లల తరము నిలచును యహోవ ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడని ఇక్కడ అంటా ఉండు దేవుడి ఎందు భయభక్తులు కల చుట్టంట దేవుడు దేవుడు కావాలి దేవుడి దీతలు కూడా కావాలి ఉంటుండ మన ఆయన కృప ఉంటుందంట ఈరోజు మనం కృపలో ఉన్నాం కాబట్టి మన మన కృ మనము ఆయన కృపలో ఉన్నాం కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు ఈరోజు మనము దేవుడు మాటలు మనం వినగలుగుతున్నాం కాబట్టి దేవుడు ఎందు మనము భయము భక్తులు కలిగి మనం ముందుకు నడవాలి నడుస్తున్నంట మరి దేవుడు తోడై ఉంటాడు కాబట్టి మనము ఆయన ఎందు మరితో ఆయన ఎంతే మనము మన ఆయనకే చోటించుకుంటా మనం ముందుకు నడవాలి ఆయన సహాయం మనము కోరాలి ఆయన గురించి మనం శుభార్త ప్రకటించాలి మనము సిద్ధపడాలే అనేకులను మనము సిద్ధపరచాలి కాబట్టి మన హృదయంలో ఏదైనా పాపం ఉంటే దాని నుంచి మనము తీసివేసుకోవాలి ప్రతిరోజు మనం దినదినం పరిశుద్ధంగానే తయారు కావాలి పరిశుద్ధంగా మనము నూతనంగా తయారు కావాలి ముందుకు నడవాలి నడుస్తేనంటే మనం యథార్థంగా ఉంటే మనము దేవుడి దగ్గర ఏది అడిగినా దేవుడు మనకు సహాయము చేశాడు దేవుడు మనకి చూడయండి విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగంలో నిలుసదు కాబట్టి మనం యుగయుగం నిలవాలంటే మనం ఆయన భయవక్ కలిగి ఉండి దేవుడు మనకు తోడయ్యండి దేవుడు ప్రతి దాంట్లో ఆయన తలంపులకి మనము చోటు ఇయ్యాలి ప్రతి దానికి ఆయన ముందు ఆయన ముందు పెట్టుకొని మనం నడవాలి ఆయన ముందు నడవాలి మనం ఫస్ట్ ఆయన ముందు నడిపేయాలి దేవుడికి చోటు ఇయ్యాలి దేవుడు తోడయ్యి ఉంటాడు చిన్న వాక్యం దేవుడు దించున్నాక స్తోత్రం పరిశుద్ధ్ర మైమల రాజా ఉందన ఏ సజానికి స్తోత్రం దేవాజానికి వందనాలు తండీ వాక్యం మీరు మాత్రం మాట్లాడిన దేవానికి వందనాలు తండీ స్తోత్రం దేవా ఏ సజానికి వందనాలు జీవించాలి అది మా హృదయంలో నాట దేవా ముఖ్యంగా ఏ స్టజానికి స్తోత్రం మా జీవితంలో అది పాటించాలి ఇతరులకు మేము ప్రకటించాలి సిద్ధపడాలి అనేకలను సిద్ధపరచాలి అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమాలి ఏ స్నామన తెచ్చు ప్రార్థనాంశాలు ఉన్నాయి సిస్టర్ మనం రెగ్యులర్ గా చేసే ప్రార్థనాంశాలు నర్సమ్మ సిస్టర్ కామమ్మ సిస్టర్ గురించి దేవుడు దేవుడు వాళ్ళని స్వస్థపరచాల క్యాన్సర్ పేషెంట్స్ కాబట్టి అలాగే రాజన్ లివర్ ప్రాబ్లం ఉందంట అలాగే జాండీస్ కూడా వచ్చినాయి ఆ రాజన్ని దేవుడు స్వస్థపరచాలా చిన్న పాప గురించి కూడా మీరు ప్రార్థించండి ఇంటి మీద నుంచి పడ్డ బాబుకి దేవుడు మంచి స్వస్థతనివ్వాలా అలాగే ప్రతిమ వాళ్ళ భర్త మారాలా ఆ చిన్న బాబుకి స్కూల్లో సీటు రావాలని ప్రార్థించండి అలాగే శ్రీనివాస్ అనే బ్రదర్ కన్ను సమస్యతో ఉన్నాడు కాబట్టి దేవుడు స్వస్థపరచాలని రేణుకా సిస్టర్ కూడా బాగా కంటి సమస్య చెవి నొప్పి బాగా ఉందంట దేవుడు సర్జరీ చేసుకోవాలని కంటికి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నారు దేవుడు కార్యం చేయాలా మన దేవుడు స్వస్థపరచాలా హార్ట్ని కూడా ముట్టి స్వస్థపరచాలా అలాగే శ్రీజ అనే సిస్టర్ ఎగ్జామ్స్ రాయిపోతుంది దేవుడు ఆమెకు మంచిగా జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్ లో పాస్ అవ్వాల మీరు చేయండి అలాగే సుమిత్ర రఘు అనే వాళ్ళది సంఘం ఒకటి నడుస్తుంది కొన్ని ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల వాళ్ళకి కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అక్కడ వాళ్ళు చాలా అడ్డంకగా ఉన్నారు దేవుడు అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళ హృదయాలు మార్చాలా అలా వాళ్ళు కూడా మారు మనసు పొందాలా దేవుళ్ళకి రావాలని ఆ సంఘంకి ఉన్న ఆటంకాలు దేవుడు తీసివేయాలని ప్రార్థించండి అలాగే రవిచల్ల ప్రేదల గురించి కూడా మీరు ప్రార్థించండి ఆయనను కూడా దేవుడు సుస్థపరచాల కిడ్నీ హార్ట్ ను ముట్టి అలాగే కావ్య సిస్టర్ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలా తన భర్త మారాలా ఇద్దరు బిడ్డలకి దేవుడు మంత్రి ముగ్గురు బిడ్డలు వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యము మంచి జ్ఞానం ఇవ్వాల తల్లిదండ్రుల మాట వాళ్ళు వినాలని ప్రార్థించండి అలాగే అన్నవాళ్ళు ట్రైబల్కి వెళ్ళినారు కాబట్టి దేవుడు వాళ్ళకి అక్కడ పరిచర్యలో తోడుగా ఉండాల క్షేమంగా తిరిగి వాళ్ళని దేవుడు నడిపించాల ఈ అంశాల గురించి అందరము ప్రార్థిద్దాము ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము నేను ఫస్ట్ ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరము గల జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు పైన నీకు వందనాను ప్రభ ఇదిగో ఈ రాత్రికాల సమయం ద్వారా ప్రభ నీ యొక్క వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభ నన్న నరులను సృష్టించినందుకు ప్రభ మీరు ఎంతగానో సంతాపడ్డారు ప్రభ వాళ్ళ యొక్క చెడుతనమును బట్టి అని మీరు చూపించినారు ప్రభ కాబట్టి నీ దృష్టికి నోహావు ఒక్కడే నాయనా తండ్రి నిందా రైతుడిగా ఉన్నాడు నీతి మంతుడిగా ఉన్నాడు నీ ఎందు కృప పొందిన వాడుగా ఉన్నాడు ప్రభ కాబట్టి నాయన తండ్రి నోహవ్ కాలం ఏ ఉంటదో అలాగే మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటది ప్రభ కాబట్టి మా ఆయన కూడా నాయన నిందా రైతులుగా ఉండాలా ఆయన నీ దృష్టికి ప్రభ మా ప్రవర్తన అంతా నీకు అంగీకారంగా ఉండాలా ప్రభ నీ ఎందు కృప పొందిన వారిగా ఉండాలా నీ ఆ విధులను కట్టడలను నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకునే భాగ్యం దయచేయండి అలాగే హృదయం అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగినది దాన్ని గ్రహించగల వాడెవడు అన్నాడు తండ్రి దాన్ని గ్రహిస్తే ప్రతి వ్యాధికి స్వసత మీరు పొందిన గాయాల ద్వారానే ఉంది ప్రభ కాబట్టి మా హృదయాలు ఏమైనా ప్రభ నీ ఎందు దోషారోపణ చేస్తుంటే ప్రభ నైనా మా హృదయాలను శుద్ధీకరించండి మాలో ఏమైనా నీ పట్ల ఆయస్కరమైన జీవితము పాపము నైనా తండ్రి ఒకవేళ మేము కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి మా మా తలంపులను మా ఆలోచనలను మా నడవడికను ప్రవర్తన అన్నిటి మీకు అంగీకారంగా మార్చండి ప్రభ వాటి ద్వారా మేమేదైనా పాపం చేసి ఉంటే క్షమించమని నన్ను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభ అలాగే తండ్రి యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు తండ్రి కాబట్టి నిన్ను నమ్ముకుంటే యహోవాన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నావు అలాగే ప్రభ నాయన తండ్రి మేము మనుషులను ఆధారం చేసుకోకుండా ప్రభ నైనా మా హృదయాలు నీ తట్టు తిప్పితే మేము శాపగ్రస్తులం అవుతామని చెప్పినావు ప్రభ కాబట్టి మా హృదయాలు ఎప్పుడు నీ ఎందు మేము సమ్మతి పరచుకోవాలా మా హృదయాలను శుద్ధీకరించుకోవాలా పరిశుద్ధపరచుకోవాలా అది నీ దేహముని ఆయన నేను నీ ఆలయం లాంటిది మా హృదయం కాబట్టి ఆ హృదయంలో మీరు వచ్చి నివసించాల ప్రభ అలా మా హృదయాలు ప్రభ మీకు అంగీకారంగా లేకపోతే మా హృదయాలను మార్చండి శుద్ధీకరించండి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం అలాగే నీ ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ప్రభ నీ కట్టడాలను విధులను శాసనాలు అనుసరించి నడుచుకునే వారి ఎడలా నీ యొక్క కృప నిరంతరం ఉంటదన్నావు ప్రభ వివేగములు ఉంటదన్నో ప్రభ ఆ రీతిగా వాక్యాన్ని విన్న మేము తండ్రి వాక్యానుసారంగా జీవించే జీవితం మీకు మాకు దయచేయండి ప్రభ నాయన పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నో ప్రభ కాబట్టి మేమంతా తండ్రి నాయన నీ రక్తంలో కడగబడిన వాళ్ళం ప్రభ పాపాలన్నిటి నుంచి విడుదల పొందిన వాళ్ళం ప్రాభ ఒకప్పుడు దాస్యంలో ఉన్న వాళ్ళం కానీ ఇప్పుడు నాయన నీ బిడ్డలుగా తండ్రి మేము చేరినాం ప్రభ దత్తపుత్రులుగా మేము మారిన వాళ్ళం ప్రాభ కాబట్టి నేను ఒకప్పుడు పాపపు అనే విధానంలో చిక్కుకొని ఉన్న వాళ్ళం ప్రభ కానీ మీరు ఒకప్పుడు త్రోవ తప్పిన మమ్మల్ని నీ త్రోవలోకి మళ్లించినారు ప్రభ అలా నీకు అంగీకారంగా జీవించకుండా మేము నడుచుకుంటే మాట్లాడితే ప్రవర్తిస్తే అరీతిగా ఈ లోకంలో ఉన్నంత కాలం మా జీవితాలుంటే మీరు దుఃఖపడతారు కాబట్టి నేను మిమ్మల్ని దుఃఖపరిచే వారిలా కాకుండా మిమ్మల్ని ఆనందింపజేసే బిడ్డలుగా నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా మేము ఉండిలాగున్నా మీరు సహాయపడండి ఆ రీతిగా నీ వాక్యాన్ని విన్న మేము ఎందుకంటే యహోవారు ఉదయ అంతరాంధ్రంలోని పరిశీలించవాడు పరీక్షించివాడు అన్నావు ప్రభ కాబట్టి సమస్తమును చూస్తున్న దేవుడవు తండ్రి మమ్మల్ని చూస్తున్న దేవుడు అవుతండ్రి ఏదైనా నాయన నీ పాట్ల ఆయస్కరమైన జీవితం మేము కలిగి ఉంటే ఈరోజు నీ వాక్యం మా యుద్ధకు వచ్చింది కాబట్టి సాత్వికముతో తండ్రి నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను ప్రభ నేను స్వీకరిస్తున్నా ప్రభ ఒకవేళ ఈ వాక్య ప్రకారంగా నా జీవితం లేకపోతే నన్ను క్షమించి ఈ వాక్య నా జీవితాన్ని మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే నర్సమ్మ సిస్టరు కామమ్మ సిస్టర్ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా ఉన్న స్వస్థత ప్రభా అనుగ్రహించి మీకు వరకు సాక్షులుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అలాగే రిషితా చిన్న పాపను కూడా మీరు ముట్టి తాకి తనకున్న ప్రతి ఒక్క గాయములను మీరు మాన్పి స్వస్థత దైచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ రేణుకా సిస్టర్ యొక్క చెవిని మీరు ముట్టండి ఆ యొక్క కంటిని మీరు ముట్టండి హార్ట్ను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా ఉన్న స్వస్థత తండ్రి ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక ప్రభ అలాగే రాజన్ని కూడా మీరు ముట్టండి తాకండి లివర్ ని జాండేస్ నుంచి ఆ అనారోగ్యాల నుంచి మీరే స్వస్థత దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే సోమిత్ర రఘు అనే బ్రదర్ సిస్టర్ యొక్క సంఘంలో ఆ ఇరుగు పరుగు వాళ్ళతో ఉన్న ఆటంకాలన్నీ తొలగించండి నీ సన్నిధి నీ కృప అక్కడ తోడుగా ఉంచండి ప్రభ నాయన ని చిత్తమైతే అక్కడ ఉన్న జనులందరూ రక్షణ పొందులాగున ఆ స్థలము ప్రభ ఆ సంఘము అనేక జనులకు నాయన నీ యొక్క మందిరముగా నీ యొక్క ప్రార్థనా స్థలముగా ఉండులాగున మీరు సహాయపడండి ఆ స్థలం మీదనే ఆయన ఆ సంఘం మీద మీ కనుదృష్టి ఉంచి మీ యొక్క హస్తం అక్కడ వాళ్ళకు తోడుగా ఉంచి మీరే ప్రభ అక్కడున్న ప్రతి ఆటంకాలు వ్యతిరేకతలు అన్నిటినీ తొలగించి మీ నామాన్ని అక్కడ మహిమపరుచుకోమని ఆ సంఘం ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చేలాగానే మీ కృపా సహాయం కై చేయమని ప్రార్థిస్తున్నా అలాగే అన్నవాళ్ళు ట్రైబల్ బెల్ట్ కి వెళ్ళినారు ప్రభా నాయన వాళ్ళకి మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచండి మీ నోటి వాక్ అక్కడ అనుగ్రహించండి అక్కడ వాళ్ళు చేస్తున్న పరిచయలు అనేకలు పాపాలు ఒప్పుకొని రక్షణ పొందుటకు మీ కృప మీ సహాయం జరిగించమని వాళ్ళకు కావలసిన ప్రతి అవసరము ప్రతి అక్రత మీరు తీర్చమని క్షేమంగా ప్రతి ఒక్కరిని నాయన మీరే ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రవిచల్ల బెదర్ని కూడా మీరు ముట్టండి తాకండి కిడ్నీని హార్ట్ను ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే కావ్య సిస్టర్ కూడా మీరే మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి సిస్టర్కి నీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించండి తన భర్త కూడా మారుమనసు పొంది రక్షణలోకి వచ్చేటకు మీరు సహాయపడండి తనకిచ్చిన ముగ్గురు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మీకు వరకు గొప్ప సాక్షులుగా మీరు లేవనెత్తమని సిస్టర్ కున్న ప్రతి అవసరతలు అక్కరతలు మీ క్రీస్తు మహిమధశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చమని మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ఉద్యోగం స్థలంలో కూడా మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచమని సిస్టర్ వెళ్ళే రాకపోకల్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభున్నా అలాగే ప్రభ శ్రీజ అనే పాప గురించి ప్రార్థిస్తుండగా ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభ మంచి జ్ఞానము తెలివి ఆ సిస్టర్ కి మీరు అనుగ్రహించి ఎగ్జామ్ మంచిగా ఉత్తీర్ణత సాధించలాగున ఆ సిస్టర్ లాగా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రభ మంచి జ్ఞానము తెలివి అనుగ్రహించి ప్రతి ఒక్కరు మంచిగా ఉత్తీర్ణత సాధించి మంచిగా పాస్ అవుట్కు ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించమని ఈ రాత్రికాల సమయం ముందు మీరు మాకు తోడుగా ఉండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపర్చినందుకు ఓ రీతిగా మా యొక్క నాయన తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నాయన తండ్రి ఈ రథంలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసర మీరు తీర్చమని మమ్మల్ మీ కొరకు సాక్షులుగా లేవనెత్తమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి నీ కాలంలో వందలు ప్రభావ నీకు వచ్చిన కాలం అంతా తండ్రి నీ కృప్తో నీ సన్నిక్రహంతో నీ ప్రేమతో నన్ను మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడనందుకు పొందనాలు మీరు ఎక్కలు చాట్టిన ప్రభా మమ్మల్ని భద్రపరచినందుకు పొందనాలు ఇంతవరకు తండ్రి సజ్జలుగా ఉంచి రాత్రి కలిసి ప్రభావ మీ సన్నిధిలో గడపడానికి నన్ను మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి దేవ ఇంతవరకు తండ్రి మాతో ఉన్నారు ప్రభా నాయన ఇంతవరకు ప్రాభాన తండ్రి ఆయన పాటల ద్వారా ప్రభా వాక్యం ద్వారా ప్రభా తండ్రి మీరు మొత్తం ఉంటూ వచ్చారు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి నాయన వాక్యం కూడా మీరు మొత్తం మాట్లాడుతూ వచ్చిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అవును ప్రభావాల తండ్రి మాత్రమే పొంది ప్రభా తండ్రి నిన్నారాయుడుగా ఉండగలిగింది తండ్రి మిగతా వాళ్ళందరూ ప్రభాన తండ్రి పాప నుంచి ఆయన ఒక చెడుతనం కలిగిన వారి ప్రభావ మీరు నొచ్చుకునే రీతిగా నా తండ్రి నాయన మీ చేతి పనిని ప్రభావ మీరు పస్తాద్ తప్పటే రీతిగా తండ్రిని మిగతా వాళ్ళు జీవించండి ప్రభావ అవును తండ్రి నాయన ప్రభావ మిమ్మల్ని ఎంతగానో ప్రభావ వారు బాధ పెట్టినారు తండ్రి నా తండ్రి అందరూ ప్రభా ప్రళయంలో పట్టుకుపోయినారు ప్రభా దేవాది దేవా నా తండ్రి ఆయన నిన్న నేడు నిరంతరం మారిని మార్పు చెందిన దేవుడు ప్రభావ నా తండ్రి తప్పు కాబట్టి తండ్రి మేము కూడా ప్రభావ తండ్రి ఆయన నీ హృదయాన్ని నొప్పించకుండా మీకు తగినట్లుగా జీవించడానికి సహాయపడండి తండ్రి నా ప్రభావ తండ్రి నేను మీకు తగినట్లుగా ఇందా నేను మీ ఉంటే సహాయపడి నా తండ్రి పాపం తండ్రి లోకమంతన జీవపు డమ్మం ప్రభు ఆయన నేత్రాస జీవపడి అమ్మమే ఉంది కాబట్టి ప్రభా ఈ లోకంలో ప్రభావ యథార్థంగా తండ్రి నాయన పాపము లేకుండా జీవించడానికి సహాయపడండి ఆ తండ్రి ఏ విషయంలోనూ చిక్కబడకుండా కృపణను గ్రహించండి తండ్రి ఆ ప్రభావ నీకు మాదిరిగా నాయన ఈ జీవించడానికి సహాయపడండి నా సాక్ష్యాన్ని ప్రభావం కాపాడుకోవడానికి కృపణను గ్రహించండి తండ్రి నేను నరంగ ఆశ్రయం చాపకేస్తున్నావు ప్రభావ అతను ఏ విషయంలోనూ తండ్రి నైనా మా మీద కానీ మా ఆలోచనల మీద కానీ ఇతరుల మీద కానీ ప్రభావం ఆధారపడకుండా తండ్రి నీ మీద సంపూర్ణంగా ఆధారపడి ముందుకు పోరానికి కొనసాగు కొనసాగడానికి సహాయపడమని ప్రార్థిస్తుంది సమస్త ప్రవర్తన మీద ప్రభావ నీ అధికారాన్ని కొట్టుకుంటున్నంతండి మన మార్గముత్ర మీరే సరాలించే గొప్పదేవన్న తండ్రి నేను నీ కొరకు సాక్షులు నేను ఉద్యవించండి కుతాను గ్రహించి తండ్రి మాదిరిగా ఉండని సహాయపడి అనేకులకి ప్రభాసు వార్త ప్రకటించి నేను వారందరినీ ప్రభావ నీతో సహాయపడండి దేవా దేవా ఏ విషయంలోనూ తండ్రి నాయన ప్రభా నేను మరలా సిలి తండ్రి నాయన ప్రభా నీకు ప్రతి విషయంలోనూ మహిమ తీసుకొచ్చే వారంగా తండ్రి ప్రతి విషయంలోనూ ప్రభా నేను గణపరిచే వారంగా ఉండడానికి నన్ను గ్రహించమని నా తండ్రి నన్ను ఈ గడిచిన కాలంలో ప్రభా నా తండ్రి ఏ రీతిగా నన్ను తప్పుకుంటే క్షమించండి నా ప్రభావం మన్నించండి నాయన నీ శిలివ రక్తంతో నాయన శుద్ధీకరించి నా ప్రభ నా తండ్రిని మమ్మల్ని పరిశుద్ధపరచండి నా ప్రభా మీరు తప్ప మాకు ఏ ఆశ్రయర్గం లేదు మీరు తప్ప నా తండ్రి మాకు ఎవరూ లేదు ప్రభు నేను నాన్న ఈ సర్వాధికారి సర్వోన్నత సర్వలోప సృష్టికర్తనే దేవుడు నీవే ప్రభావ నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము తండ్రి గొప్పదేవాన నీవే నా ప్రభా నీ మీదనే సంపూర్ణంగా ఆధారపడుతున్నాం నీ కృపనే కోరుకుంటున్నాం ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని ఆయన మీ కుసన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి తండ్రి సమయంలో ప్రభా ముఖ్యమైన బిల్లను బట్టి ఆయన నా ప్రియులను బట్టి నీ పాదలతో మొరుపెడుతున్నాను ప్రభా నర్సమ్మ కామమ్మ సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోనండి నాన్న ప్రభావారు క్యాన్సర్ తో బాధపడుతున్నారు తండ్రి నా ప్రభా మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి ప్రతి క్యాన్సర్ కరంని ప్రభావ నా తన శరీరం మీరే దేవ వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా రి సిస్టర్ జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా తన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభా ప్రాణపై నుంచి తప్పించిన ప్రభావం మిగతా బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి ప్రభా గాయాల నుంచి మీరే సంపూర్ణంగా స్వస్థపరిచి మీ నామానికి మయంకరంగా లేవనే తండ్రి ప్రభా అదే రీతి తండ్రి రాజేంద్ర మీ పాదాల చింత మొదపెడుతున్నాను తండ్రి రాజేంద్ర ప్రదర్ మీరు జ్ఞాపకం నా తండ్రి ప్రభు తనకున్నటువంటి లివర్ ప్రాబ్లం నుంచి జాండీస్ నుంచి ప్రభావ మీరే నాయూక్రీస్తున్న నామంలో సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి ప్రభావ బిడ్డ సంపూర్ణంగా స్వస్థపరిచి నేను మీ నామానికి మయంకరంగా మీ సాక్షిగా లేవనేస్తండి ప్రభు తనకు కావాల్సిన ప్రతి అవసరం తగ్గట్టు మీ మహిమేశ్వరంలో తీర్చడం తండ్రి అదే రేపుగా ప్రభావ ప్రతి మహా శిస్టర్ను మీ జ్ఞాపకం చేసుకోండి తన వారి వారి కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం తెచ్చండి వారి భర్త కూడా తండ్రి నైనా మారు పొంది రక్షణ పొందే కృకులను గ్రహించండి నాన్న ప్రభా కుటుంబం అంతా కట్టబడడానికి వారు ఇబ్బందులను తొలగిపోవడానికి మీకు సాక్షిగా మీ నామానికి మహిమకరంగానే సహాయపడండి వారి కుటుంబంలో ప్రతి ఒక్క రక్షణ పూర్తి కృపించండి ప్రభావ అదేగా తండ్రి శ్రీనివాస్ బట్టి ప్రభావ మీ పదాల తండ్రి తన కంటి సమస్యను బట్టి మీ పదల చెంద ఆయన మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి కంటిని ప్రభావ సంపూర్ణంగా స్వస్థపరచండి మీ నామానికి మహిమకరంగా తన లేవనెత్తండి ప్రభావ అదే రీతిగా తండ్రి రెండు కసిను బట్టిన మీ పాదాలు మొక్క ఎత్తున్నాను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావం తండ్రి మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి తండ్రి ప్రతి బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి కంటి సమస్య నుంచి ప్రభావ ఏసుక్రీస్తు నామంలో సంపూర్ణంగా స్వస్థపరచండి సంపూర్ణంగా విడిపించండి ప్రభావ మీ శక్తి మీ బలంతో నాయన నింపండి ప్రభావ మీకు సాక్షిగా మీ నామానికి మహిమకరంగా తండ్రి తను ఉండడానికి సహాయపడమని సాధిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభావ శ్రీజ శిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నంతండి నేను తన ఎగ్జామ్స్ ప్రభావ ప్రిపేర్ అవుతుండగా మీరే మంచి జ్ఞానం దండి నా చదివిని జ్ఞాపకం సహాయపడండి ఎక్కువగా చదవడానికి నా తన శక్తిని అనుగ్రహించండి జ్ఞానాన్ని అనుగ్రహించండి చదివింది ప్రతిదీ అర్థం చేసుకునేది సహాయపడండి తన ఎగ్జామ్స్ లో ప్రభావ మంచిగా రాసిన ప్రభావ మంచి నా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి మీరు సహాయపడండి ప్రభావ అతన్ని మీ సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నంతండి అదే రీతిగా సుమిత్ర నా తండ్రి సుమిత్ర సిస్టర్ను బట్టి నేను వారి యొక్క చర్చని బట్టి వారి సంఘాన్ని బట్టి నీ పాదాల జంటూ మొర తండి తండ్రి అదే వాదేవ చుట్టుపక్కల వాళ్ళు నేను ఇబ్బందిగా ఉంటుండగా ప్రభావ నేను మీరే ఆయన మీరు చీక శక్తులు కూర్చండి ప్రభావనుకున్న ఆటంకాలు తొలగించండి నా మీ పనులకు శాంతి సమాధానం అనుగ్రహించండి మీ పరిచర్కు ప్రభా ఆటంకం లేకుండా నాయన నా మీ నామని మయమకరంగా పరిచర్ జరిగించండి నా ప్రభ ఆ సంఘం తండ్రి సర్వసత్యంలో నడుస్తూ నా ప్రభా మీ దీపస్తంభంగా చుట్టుపక్కల ప్రాంతాలకి నైనా ఉండడానికి సహాయపడండి ఆ దీపస్తంభపు వీరులో ప్రభా చుట్టుపక్కల అనుకుతండి ద్వారా యొక్క నా తల్లి వారి క్రియలు సరి చూసుకొని ప్రభా నా తండ్రి నాయనను వెలు ఎదుకు రావడానికి కూడా తాటంకిస్తారు ప్రతి ఒక్కరు కూడా మారు పొంది రక్షణ పొందండి మీరు ఎప్పుడు కూడా గ్రహించమని ప్రావిస్తున్నారు అదే రేపుగా ప్రభా రవిచర్ల మీ జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా బ్రదర్ ని ప్రభా తండ్రి మీరే ముట్టండి తాకండి తనకు ఉన్నటువంటి నాయన నా హార్ట్ ప్రాబ్లం నుంచి నాయన విడిపించండి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబం కూడా తండ్రి కట్టబడడానికి సహాయపడండి ప్రభా కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం తెచ్చండి వారి మధ్య గొడవలు ఆయన మీరు గొడపరచండి కుమారులు తండ్రి ఆయన కూడా తండ్రి పట్ల బాధ్యత కలుగుండాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాను బ్రదర్ కూడా తండ్రిని మారుమనిచుకుంది రక్షణ పొందడానికి సహాయపడండి రక్షణ కొన్ని ఆటంకాలన్నింటినీ పలుగించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అదే మాది తండ్రి నైనా కావేశిష్టాన్ని బట్టి మీ పాదాలు ఎంత మరొక మరింత బలపరచండి స్థిరపరచండి నా ప్రభాన్ని నమ్మకమైన బిడ్డగా జీవించడానికి సహాయపడండి నీకొరకు సాక్షిగా జీవించడానికి సహాయపడండి నా తండ్రి నా కుటుంబంలో ప్రతి ఇబ్బందులు ఎదురు తండ్రి మీరే తీర్చుకోవడానికి తొలగించండి ప్రతి అవసరం మీ మహిమశ్వర్యంలో తీర్చండి ప్రభావం ఆయన ముగ్గురు బిడ్డలు దీవించండి ఆశీర్దించండి మనుషులతో ఎందుకు జ్ఞానమందు మీద ఎందుకు మనుషుల దగ్గర జ్ఞానమంది వయసులందు మీ దగ్గర బదులు కృపణను గురించి భర్త కూడా తండ్రి నాయన మారు మనిషి రక్షణ మీరే నాయన మీ పనులకు శాంతి సమాధానం దయచేసి నా సిస్టర్ని మీ నామానికి మేము కరంగా ప్రతి చోట నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే నా తండ్రి నా ప్రభా చంద్రశేఖర బట్టి నేను నాయన గ్రూప్ నేను విదాలు చెందు మొరుపెట్టిన తను వారు కూడా తండ్రి నాయన ప్రభా ట్రైబల్ ప్రాంతాలకు సువార్థ పరిచయకు వెళ్తుండగా ప్రభా మీరే తోడుగా ఉండండి ప్రయాణాల్లో నా తండ్రి ఆయన మీరే తోడుగా ఉండండి వెళ్ళే ప్రతి చోట మీ పనులతో శాంతి సమాధానం తెచ్చండి చీకటి అంధకార శక్తులు నాయన మీరే నాయన ప్రభ ఆయన ప్రభా వాక్యం ప్రతి ఒక్కరు స్వార్థం ప్రతి ఒక్కరు నా ప్రభాని మెరిగిన వారే నా వారి మనసులను తండ్రిని మార్చుకొని నా తండ్రి ప్రభా నామంది విశ్వాసం ఉంచడానికి సహాయపడండి అనేకుల తండ్రి ఈ పరిచయం ద్వారా రక్షణ పొందనని మీరే కొరకును అనుగ్రహించండి వెళ్ళిన ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభ పెళ్ళిన ప్రతి బ్రదర్ కి ప్రభావ మీరే మంచి ఆరోగ్యం దయచేయండి దేవాత దేవ మీ కార్యం నా తండ్రి ప్రతి చోట జరిగించమని ప్రార్థిస్తున్నారు గొప్ప దేవాన తండ్రి కేబిలో ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బట్టి మీ ఫాదర్ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావం ఈ పరులకు శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని ప్రభావం మహిమకరంగా మీ సాక్షులకు ప్రతి చోట నిలబెట్టండి ఏ ఇరుకులు ఇబ్బందులు అక్కర్లోనే ప్రభావ సమస్య జరిగిన దేవుడు ప్రతిదీ మీ మహమేశ్వరంలో తీర్చమని మీరు వచ్చేంత వరకు ప్రభావం నమ్మకంగా జీవించుతూ నన్ను మీ మాట వింటూ నన్ను మీకు లోబడుతూ నేను లోకానికి విలుగుగా జీవించడానికి సహాయపడమని నా తను ఇంతవరకు మాకు తోడు కావని మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుతున్నాను స్తోత్రంలోయినా పరిశుద్ధ్ర మమల రాజా కృపకల దేవ మహోన్నతుల ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణం ముల్లెవరిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తివంతురానికి స్తోత్రం అయినా సమయం బట్టి నీకు స్తోత్రం నైనా ఇందులో గతినించిపోతుంది దేవ మమ్మల్ని మాతని స్తోత్రం వాక్యంధార మాతో మాట్లాడం దేవానికి స్తోత్రం అయినా మరి ప్రతి కుటుంబానికి జ్ఞాపం మీరే ఆత్మకారం తెరిచి ప్రతి బిడని ముట్టి తాకి స్వస్థ బిడల దయచేయండి ఆయన ఏమైనా సుప్రభానికి స్థూత్రం కామంగ సిస్టర్ ముట్టిన సమ సిస్టర్ ముట్టండి ఆయన దేవాల విచియ దేవ సంపూర్ణ హీల్ సంపూర్ణ బిడల దయచేయండి దేవా మీ సాక్షి బిడ్డలు నిలబెట్టుకుని దేవా ప్రతి ఒక్క షూర్ని కొట్టిపోయిన పది క్రియలు నయమైపోవాలే దేవా మీ సాక్షి మా కుటుంబం అంతా మీరే సహాయం చేయండి దేవా మీరే ఆత్మకారం తెచ్చు ఆత్మ దెయ్యాలు కాలిపోలదేవా సహాయం చేయండి గొప్ప వంట స్మిడికాలు జరిగించదేవానికి స్తోత్రం ఏ బిడ్డకి ఏ బాధ ఉందో నీకు తెలిసినైనా మేమైతే గ్రహించలేదు తండ్రి నువ్వు గ్రహించి సహాయం చేసే దేవుడు నువ్వు తప్పి లోకంలో ఎవ్వరు లేనైనా యశుప్రభ దేవ మనిషిలో సహాయం దేవుని నువ్వు గొప్ప దేవుడు అయినా గొప్ప వనరు జరిగించి దేవాన్ని సాక్షిపడం వల్ల మేము కూడుకునేలా సహాయం చేయండి దేవా యశ్వ్రభ ప్రాధి ఎంతో ఆత్మ రక్షించిపోతుంది దేవా అలాంటి నశించలేని ఆత్మలు మీ ఆత్మలు నీ ధరికి చేరాలి దేవా ఏ సుప్రభం అలాంటి స్వార్థం ప్రకటించాలి దేవా లేవా విని మేము వ్యక్తి మర్చిపోకుండా అది జ్ఞాపక శక్తి మాకు ఉండాలి సాయం చేయడం నాటబడాలి దేవా వాక్యమంతం మేము శక్తి మాకు దయచేని తండ్రి స్తోత్రం నైనా పరిశుద్ధ నీకు వందనాలను మీ ఆత్మకారం చేయించి నీ సాయం మాకు దయచేసిన వందనాలు ప్రతి ఒక్క అంశం ప్రతి విజయం మాకు దయచేను ప్రతి విడని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవని నామానికి మహిమ ఘనత ఇచ్చుకు వచ్చిన సమయం బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ నీ నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని పడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేజనాలన్నా స్తోత్రం ప్రభావ పరిశుద్ధాత్మ తండ్రి గొప్ప దేవ మహిమ గల దేవ సర్వాత్మక సర్వశక్తి మంత్ర సర్వాధికారులు ప్రతి ఒక్కరి మనసు పని వెళ్ళిన దేవుడు ప్రభ నా తండ్రి నీ యొక్క కృపలో ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేస్తున్నావు నీకు వందనాలు ప్రతి ఒక్కరి పట్ల నువ్వు చేస్తున్న గొప్ప కార్యంలో కార్యం లేని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నావు నా తండ్రి నీ యొక్క వాక్యం దేవ నీకే వందనాలు నా తండ్రి నదులను ఆశ్రయించట వ్యర్థము అని నువ్వు ఎన్ని మార్లో మాకు జ్ఞాపకం చేస్తున్నావు ఎన్నప్పుడు నేను నీ సన్నిధిలో ప్రభ నీ సన్నిధిలో నీ పాద సన్నిధిలో గోజాడుతూ ప్రభా నీ ఎందు ఆధారపడినైనా నీ యొక్క వాక్యం పైన ఆశ నీ యొక్క నా తండ్రి అభయములన మేము ఆస్వాదిస్తున్నాం తండ్రి నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ప్రభ యొక్క మహిమైశ్వర్యంలో మమ్మల్ని చేసిన దేవుడు నీ యొక్క బట్టి నీ యొక్క బట్టి నీకే బంధనాలు చెల్లిస్తున్నాం అతను ఏ హోవన్ ఆశ్రయించేలు ప్రభ న తండ్రి ఎందుకంటే నర్ల హృదయం చెడిపోయి అగత ప్రభ ఉన్నట్టుగా ఈ రోజు కూడా దొరుకుతుంది ప్రభా నాకంది జల తులైన వరకు కూడా నా తండ్రి కళ్ళు తెరవలేకపోయినారు ప్రభా తి మా మనో నేత్రులను వినించిన ఎస్ఐ నీకు వందనాలు వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తున్న తండ్రి నీకు వందనాలు అనుదినము నీకు వాక్య ధ్యానులు ప్రభా మేము నూతనంగా బల పొందుటకు ప్రభా నీ స్వరూపం చూపించినందుకు నీకు వందనాలు ఎస్య్యా నా తండ్రి ప్రతి విధమైన మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు నీ యొక్క శక్తిని తెలుసుకుని ప్రభా సర్వశక్తి నుండి మమ్మల్ని నడిపిస్తున్న ప్రభ నీకే వందనాలయ్యాన్ని పాద సన్నిధిలో చేరి ప్రభ మరి అవలెము నా తల్లిని యొక్క బోధలను వింటుండాల తల్లి మా జీవితాలు కార్యాలు జరిగించండి ఎస్ తల్లి పని పాటలో విస్తారమైన ఆయాసము చేత మేము దూరం కాకుండా తల్లి నీ యొక్కలో కనిపెట్టే బాధ్యం మంత వంద నా తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు ఆలోకిస్తున్న దేవుడవు ఎంతమందినో స్వస్థపరుస్తున్న దేవుడవు నీకు గొప్ప కారంలో ఆశ్చర్య కారంలో జరిగిస్తున్న దేవుడు నీకే వందనాలయ్యా నా తండ్రి ప్రభ ఈ నా తండ్రి ఈ కూడికలో ప్రభ మేము చేస్తున్నటువంటి ప్రార్థన ఆగమను మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి యొక్క బలిపీఠం వద్ద ప్రభ ఈ దినము ఆ మమ్మ సిస్టర్ గురించి నర్సమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్లకు క్యాన్సర్ ట్యూమర్ ని హీల్ చేయండి వేసి రతను ఆ కనపులన్నీ క్తం సైత ప్రభా శుద్ధి చేయబడాల బిడ్డలకు తల్లి మీరు పొందిన గాయముల కేటా స్వస్థత కలగాలని మీరు ఆల్రెడీ జరిగిందన్నారు ఆ బిడ్డల ప్రభా జీవితంలో కార్యం కలిగించారు రక్షింపబడాలి ప్రభ వారి ఆత్మలని కాపాడండి నా తండ్రి వారి ఆత్మలకు ప్రభ నా ధైర్యం దండి ఆత్మలు వెలిగింపబడాలని ఆయన సహాయం చేయండి రవి గురించి కూడా ప్రార్థిస్తున్నాం హార్ట్ కిడ్నీ సమస్యలతోటి ప్రభు ప్రతి అవయవమును కూడా నా తండ్రి ముట్టండి ఎస్ అయ్య ఏ లోపం లేకుండా సంపూర్ణ శుద్ధత దయచేయాలైన ఆ యొక్క శరీర భాగాలన్నీ ప్రభు మీరు జ్ఞాపం చేసుకోనండి నా తండ్రి బిడ్డ ఎంత బాధపడుతున్నాడు ప్రతి బాధలో మీరు ఉన్నారు నా తండ్రి ధైర్యపరిచే దేవుడు ఆదరణ ఇచ్చే దేవుడు ఆయన నీకు వాక్యం చేయటం మమ్మల్ని చేస్తున్న దేవుడు నీకు వందనాలు ఆ బిడ్డ జీవితంలో గొప్ప కారు జరిగించండి ఆయన మనమరాగేశ్వరి కూడా కారులు జరిగించండి ఆ బిడ్డ కింద పడి దగ్గులు తగిన దుర్భ మరి మద స్థాయి నుంచి మీరు రక్షించినారు ప్రభాతం ప్రాణం పోస నిలబెట్టినారు మీకు వాదనాలు ప్రభుకృత కలిగిన జీవితాలతో ప్రభావ సన్నిధిలో వారు వస్తున్నారో వారు ప్రతి ప్రార్థన ఆలకించండి మనోజ్ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నారు సిస్టర్ ప్రత్యేక విధమైనపం సరిచేయండి అంటారు సరి సరిచేయండి బ్రహ్మ శరీరంలోని ప్రతి అస్పష్టత సంపూర్ణ విద్య సంపూర్ణ స్వస్థలు చేస్తండి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా బిడ్డ ఎంతగానో నేను కష్టాన్ని ప్రభుత్వం భర్త కోసం దాని బిడ్డల నా ప్రభా ఆ బిడ్డలో దాన్ని కొట్టి కుటుంబంలోనే ప్రతి అవసరం చేస్తుంది నేను భర్తను రక్షించుకోవాలి ఆ కుటుంబం రక్షలకు నడిపించండి సంతరించండి ప్రతి విధమైన కుటుంబాలలో కార్యం జరిపించండి జరగాలి బ్రహ్మీకంచు వేసి ముట్టండి నా తల్లి శ్రీజిస్ ప్రాణిశ మా బిడ్డ పరీక్షలు కింద పడుతుండగా ప్రతడికి కావాల్సిన తెలివిని ఆరోగ్య బలాలను ఎందుకంటే అన్ని పెట్టుకున్న మీరు శ్రీనివాస్ బ్రదర్ విషయం జరిగించండి ప్రతి సర్జరీలో ప్రతి ఒక్క మురపెట్టుకుంటుండగా ఆస్పత్రిలో టైంలో మీరు బ్రదర్స్ అందరూ కూడా నాకు జీవితంలో సాధించాలి డుకులు అన్నిటికి కావాల్సినటువంటి నాగరథని మరింత అంతేకాలంలో నోగొప్ప జన్మల్లో ఉన్నట్టు దేవుని రాపడ జన్మల జరుగున ప్రబలతని కంప్లీట్ గా ప్రపంచమంతా తాద్య పూర్తి ఏంటి అన్నది నాకు తెలియజేసి అని అతను ఎక్కడ కూడా నాకు పరిశుద్ధత లేదు లోబడే స్వభావం లేదా తెలుగుబాటు స్వభావం జనాల ప్రభా నీకు వ్యతిరేకంగా ఉన్నారన్న అద్భుతాలు చేయలేదు ప్రభాకాల Porshe is about several use. So how long to get out of the card. Absolutely. We also are fifth. So how are you? ఇచ్చామని ఏడుకుంటున్నాను తండ్రి లాడ్ స్తోద్రం పరిశుద్రమేమల రజానికి ఉందనాశు రజానికి దేవా దేవ ఈసుకృష్ణానికి ఉందనంతండి ఏసు రజానికి స్తోత్రం ముఖ్యంగా కామం మస్టర్ ముట్టండి దేవానాశ మస్టర్ ముట్టండి దేవా ఒక క్యాన్సర్ నుంచి విడదల దయచండి అప్పుడల్లా ముట్టి తాకి స్వస్థ పరచండి విడుదల దయచండి అప్పుడల్లా మీరు రక్షించుకొని నికృప్ల భద్ర పరచుకున్న దేవా చిన్న పాపన్ని ముట్టండి ఆవిడ కూడా మంచి అరగని దండి స్వస్థ పరచండి విడుదల దయచేసి రక్షించుకొని దేవా నికృప్ల భద్ర పరచుకోండి ఈశ్వజానికి ఇస్తున్నాం రవి చెల్ల బ్రదర కిటి హార్ట్ మొట్టి తాకి స్వస్థ పరచండి విడుదల దేవా శోధనలన్నీ కొట్టి వేయండి ఆకు కుటుంబాన్ని కూడా మీరు దేవా ఈశ్వరజానికి ఎక్కిస్తూరం సుమేత రాఘ ముట్టండి దేవా అక్కడ డిస్టర్బ్ చేయడానికి విలే సమాధానం కలిగి ఉండాలి వాళ్ళ తలంపులన్నీ కొట్టి వెండి వాళ్ళని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్నానంలో రక్షించుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ కలగాలి ఏ సజానికి తూద్రం ఏ శుక్రీ బ్రదర్ ని ముట్టిన లివర్ని ముట్టి తాకి స్వస్థత ఇచ్చండి దేవానికి గాయంలో స్వస్థత నీ గాయపడిన ముట్టి తాకి స్వస్థపరిచి ఆ యొక్క బిడ్డలను కూడా దేవా ఏ సజానికి కిస్తూదరం మనోజ్ర సిస్టర్ ని ముట్టండి దేవా అప్పుడని కూడా తల మొదలుకునే అరికాల వరకు ముట్టండి తాకి స్వస్థపరచండి నీ గాయంలో స్వస్థతుంది నీ గాయపడిన సంతో ముట్టి తాకి స్వస్థపరచండి బుడతలా దయించండి దేవా దేవాళ్ళకు మీరు తోడయి దేవా దేవానికి ఇస్తూధ్రం ఎప్పుడు బలహీనులు అప్పుడు బలవంతులు రాజా దేవా మీరు తోడయ్యండి దేవాన్ని కృపలో భద్రపరుచుకుండి దేవా ఏశ్వజానికి ఇస్తూధరం ఏ దేవానికి ఇస్తూద్రం దేవ ముఖ్యం కావేస్త ముట్టండి దేవా దేవానికి ఇస్తున్నాం దేవా అన్నం ముట్టండి ఎప్పటికి మారం మన్స్ట్రక్షణ దండి ఇచ్చిన సంతానం ముట్టండి ముగ్గురికి మంచి ఆరోగ్య మంచి జ్ఞానం స్టడీలో మీరు తోడండి దేవాన్ని అంది భయభక్తుల మీరు దయించండి దేవా కుటుంబాలను కూడా మీరు రక్షించుకొని దేవా నామానికి మహిమ కలవాల దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దేవాని ఎక్కిస్తూ ఉద్రం దేవా మరి అన్న ఏరియాకి వెళ్ళిన రజా వాళ్ళకి ప్రయాణంలో మీరు తోడండి నీ దేవదలు కాదు దయచేసి వాళ్ళకు మీరు తోడండి కృపల భద్రపరచుకొని మీరు తోడండి నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్ రజాని ఎక్కిస్తూ ఉద్రం మరి కే ఫిమ్లు ఇంకెవరెవరైనా తిన్నదే ప్రతిగా బిడ్డని ముట్టండి తాకండి వాళ్ళకి మీరు తోడైందే విజయం దయచండి ప్రతి శోధన లడ్డల డంకాలు ప్రతి కుటుంబాన్ని మీరు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము ఈ ఆరాధనలో పాల్గొందిన మనందరికీ మన కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే ప్రార్థన విజ్ఞాపనలు చేసినామో వాళ్ళందరికీ అలాగే ట్రైబల్ బెట్టుకెళ్ళిన అన్న వాళ్ళకి అలాగే ఈ లోకంలో ఎంతో మంది అనారోగ్యాలతో వ్యాధులతో సమస్యలతో దుఃఖంలో బాధల్లో కుంగిపోయిన ప్రతి ఒక్కరికి మనందరికి సదాకాలం తోడయింది మన అందరినీ ఆయన రాకడా విమోచన దినం వరకు నడిపించను గాక ఆ మీస్టర్ అందుకు